ీర్త నాలుగు వందలైదు ఇతనికితడే కాక ఇతరులు సరియా మితిలోకాలితని మేనిలోనే కావా కమలనాభుని భయంకర కోపముతోడ రమణ వేరొకరి వరంబులు సరియా తమితోడదలదుంచి తగిన వరములిచ్చే అమరగ నరకాసురాదులకు ఇతులు కరివరదుని పేరుగలసిన తిప్లుతో వరదేవతల మంత్రపఠనలు సరియా నిరతి శిశుపాలుని నిందకు శిక్షించి పరలోకమిచ్చినట్టి భావము వినరా సలిమి వేంకటేశు శరణాగతి శ్రీవెంకటేశు శరణాగతితోడ వలిమించిన బ్రహ్మ పట్టము సరియా ఒలిసిన ధృవునకు ఉన్నతలోకమిచ్చే అల బ్రహ్మలోకమునకదే మీదెరగర